పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫలమైమిషాఖ్యారణ్యంబు నుతింపత్యంబుల పుణ్యము పుష్పఫల భరిత తరువరేణ్యము తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యమై అలరారుతూ మరియును మధువైరి మందిరం బోలే మాధవి మన్మథ మహితం వై బ్రహ్మగేహం బునున్ బోలే శారదాన్వితం వై నీల బోలే వహ్ని వరుణ సమీరణ చంద్రరుద్ర హైమావతి కుబేర వృషభగాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై బలభేది భవనం బునున్ బోలే ఐరావతామృతరంభాగణికాభిరామంబై మురాసురు నిలయంబునున్ బోలే ఉన్మత్త రాక్ష వంశ సంకూలంబై ధనదాగారం బోలే శంఖ పద్మకుంద ముకుందరం భై రఘురాము యుద్ధం బునున్ బోలే నిరంతర శరనల శిఖా బహుళంభై పరశురాము భండనం బోలే అర్జునోద్భేదం వై దానవ్రామం బోలే అరిష్ట జభ నికుంంభ శక్తియుక్తం వై కౌరవసంగరం బునున్ బోళె ద్రోణార్జున కాంచన సందన కదంబ సమేత వై కర్ణు కలహం మరుని కోదండం బోలే పున్నాగ శిలీముఖభూషితం వై నరసింహ రూపం బునున్ బోళె కేశర కరజ కాంతం బోలే నాట్యరంగం బునున్ బోళే నటనటీసురాన్వితం వై శైలజానిటలం బునున్ బోళే చందనకర్పూరతిలకాళంకృతం వై వర్షాగమం బోలే ఇంద్రబాణాసన మేఘకరక కమనీయం వై బోలే బునున్ బోలే గాయత్రీ బోలే మహాకావ్యం బునున్ బోలే సరళ మృదులతాకలి వినతా నిలయం బునున్ బోలేచిరంభై అమరావతిపురం బునున్ బోలేమనోలం వై కైటోద్యోగం బునున్ బోలే మధుమానితం వై పురుషోత్తమ సేవనం బోలే అమృత ఫలదం సమీకంబునున్ బోలే అభ్రంకష పరాగంభై బోలే ఖడ్గపుండరీక విలసి వై నందఘోషం బునున్ लंका नगरं नगरम बुनु बोलेमषी वंचक समितई सुग्रीवसैन्यं बुनुन् बोले गज गवय शरभशोभितई नारायणस्थान बुनुन बोले नीलकंठ कौशिक का भरद्वाज तिरी भासुरंबई महाभारत बुनुन् बोले एकक्र बक कंकधात राष्ट्रशकुनि नकल संचार संब సూర్యరథంబును బోళె ఉరుతర ప్రవాహం వై జల కాళసంధ్యా ముహూర్తంబునున్ బోళె బహువిత జాతి సౌమనస్యం వై ఒప్పు నైమిషారణ్యంబను శ్రీవిష్ణు క్షేత్రమునందు శౌనకాది మహామునులు స్వర్లోక స్వర్లోకీయమానుండగు హరిన్ చేరుకొరకు సహస్రవర్షంబులు అనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండిరి అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండయి సుఖాసీనుండయ్యున్న ఆ నైమిసారణ్యం ఎలా ఉంది అంటే మధువైరి మందిరంబునుబోలే మాధవి మన్మధ మహితంబై మధువైరి అంటే శ్రీమహావిష్ణువు మాధవి మన్మధులు అంటే శ్రీమహాలక్ష్మి మన్మధుడు వారుండేది శ్రీమహావిష్ణువు మందిరంలో ఇంకో అర్థం మాధవి అంటే పూలగురివింద చెట్లు మన్మధ అంటే వెలగ చెట్లు ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని లక్ష్మీ మన్మధులు కొలువయ్యున్న మహావిష్ణు మందిరంతో పోల్చడం జరిగింది బ్రహ్మగేహంబునున్బోలే శారదాన్వితంబై శారదాదేవి అంటే సరస్వతీదేవి ఆమె ఉండేది బ్రహ్మదేవుని ఇంట్లో శారద అంటే ఇంకో అర్థం ఏడాకుల అరటి చెట్లు ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని సరస్వతీదేవి కొలువయున్న బ్రహ్మ ఇంటితో పోల్చారు సభా నీలగడ బోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై వహ్ని అంటే ఒక అర్థం చిత్రమూలం చెట్టు ఇంకో అర్థం అగ్నిదేవుడు వరుణ అంటే ఉలిమురి చెట్టు ఇంకో అర్థం వరుణదేవుడు సమీరణ అంటే మరువము అని ఒక అర్థం వాయుదేవుడు అని ఇంకో అర్థం చంద్ర అంటే పెద్ద ఏలకి చెట్టు అని ఒక అర్థం చంద్రుడు అని ఇంకో అర్థం రుద్రాక్ష అంటే రుద్రాక్ష వృక్షాలు అని ఒక అర్థం ఏకాదశ రుద్రులు అనేది ఇంకొక అర్థం హైమవతి అంటే కరక చెట్టు అని ఒక అర్థం పార్వతీదేవి అని ఇంకో అర్థం కుబేర అంటే నందివృక్షాలు అని ఒక అర్థం కుబేరుడు అని ఒక అర్థం వృషభ అంటే అడ్డసర అని ఒక అర్థం ఆంబోతు అంటే నందీశ్వరుడు అని ఇంకో అర్థం గాలవ అంటే లొద్దుగ చెట్టు అని ఒక అర్థం అనేది ఒక ముని పేరు శాండిల్య అంటే మారేడు చెట్టు అలాగే శాండిల్యుడని ఒక ముని పేరు పాశుపత అంటే శ్రీవల్లీ చెట్టు అని ఒక అర్థం శివభక్తులు అని ఇంకో అర్థం జటిపటిల అంటే జువ్వి చెట్లు అని ఒక అర్థం ముని సమూహము అని ఒక అర్థం అంటే ఈ చెట్లన్నీ కలిగిన నైమిషారణ్యాన్ని ఈ దేవతలు మునిగణాలతో నిండిన నీలకంఠుడు అంటే పరమశివుని సన్నిధానంతో పోల్చారు బలభేది భవనంబునున్బోలేమృత రంభాగణికాభిరామంబై ఐరావతం అంటే నారింజ చెట్టు అని ఒక అర్థం ఇంద్రుని ఏనుగు అని ఇంకొకార్థం అమృత అంటే ఉసిరిక చెట్టు అని ఒక అర్థం అమృతము అని ఒక అర్థం రంభ అంటే అరటి చెట్టు అని ఒక అర్థం రంభ అనే పేరుగల అప్సరస అని ఇంకో అర్థం గణిక అంటే అడవి మొల్ల మొక్కలు అని ఒక అర్థం వేష్యలు అని ఇంకొక అర్థం ఈ వృక్ష విశేషాలతో ఉన్న నైమిషారణ్యాన్ని ఈ దేవతా విశేషాలతో కొలువయున్న ఇంద్రుని సభతో పోల్చారు మురాసురు నిలయంబునున్బోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ఉన్మత్త అంటే ఉమ్మెత్త మొక్కలు రాక్షస అంటే బలురక్కిస మొక్కలు వంశ అంటే వెదురు మొక్కలు ఉన్మత్త రాక్షస వంశం అంటే మదించిన రాక్షస సమూహాలు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం ఉన్మత్త రాక్షస సమూహాలు ఉండే మురాసురుడి నిలయంతో పోల్చారు ధనదాగారంబునుబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై శంఖ అంటే శంఖం పువ్వుల మొక్కలు పద్మ అంటే పద్మాలు కుంద అంటే మొల్లలు ముకుంద అంటే తారలు అలాగే శంఖ పద్మా కుందా ముకుందా అనేవి నవనిధులకు పేర్లు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం నవనిధులు కలిగిన కుబేరుని ధనాగారంతో పోల్చారు రఘురాము యుద్ధంబునుబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై శర అంటే రెల్లు మొక్కలు అనల శిఖ అంటే శక్రపుష్ మొక్కలు శరఅనల శిఖలంటే బాణాగ్ని జ్వాలలు జ్వాలతో ప్రచండమైన పరశురాము భండనంబునుబోలే అంటే మద్దిమొక్క తాలూకా అంకురాలు అర్జునోద్భేదం అనేది కార్తవీర్యార్జున సంహారానికి ఇంకో పేరు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యాన్ని కార్తవీర్యార్జున సంహారం జరిగిన పరశురాముని యుద్ధంతో పోల్చారు దానవ సంగ్రామంబునుబోలేకుంభ బోలే అరిష్ట అంటే వేప జంభ అంటే నిమ్మ నికుంభ అంటే దంతి చెట్లు జంభుడు నికుంభుడు అనేవాళ్లు రాక్షసులు ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యం ఆ రాక్షసులు విజృంభించే దానవ సంగ్రామంబుతో పోల్చారు కౌరవ సంగరంబు నుంబోలే ద్రోణార్జున కాంచన సందన కదంబ సమేతంబై ద్రోణ అంటే తుమ్మి చెట్లు అర్జున అంటే మద్ది చెట్లు కాంచన అంటే సంపెంగ చెట్లు సందన అంటే కడిమి చెట్లు కదంబం అంటే ఈ చెట్ల యొక్క సమూహం ద్రోణార్జున కాంచన సందన కదంబం అంటే బారులు తీరిన బంగారు రథాలు అని ఇంకో అర్థం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని అటువంటి రథాల బారుతో నిండిన కౌరవ సంగ్రామంతో పోల్చారు కర్ణు కలహంబునుబోలే మహోన్నత శల్య సహకారం వై శల్య అంటే మంగచెట్లు సహకారం అంటే మామిడి చెట్లు శల్య సహకారం అంటే శల్యుని తోడ్పాటు అని ఇంకో అర్థం శల్యుడనేవాడు కర్ణునికి రథసారథి ఆ చెట్లు కలిగిన నైమిశారణ్యాన్ని శల్యుడు సారథ్యం వహించే కర్ణుని కలహంతో పోల్చారు సముద్ర సేతుబంధనంబునుబోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై నల అంటే వట్టివేరు మొక్కలు నీల అంటే నీలి చెట్లు పనస అంటే పనస చెట్లు నలుడు నీలుడు పనసుడు అనేవారు సుగ్రీవుని సైన్యంలోని వానర్లు అద్రి అంటే చెట్లు అని ఒక అర్థం కొండ అని ఇంకొక అర్థం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ వానర్లు నాయకత్వం వహిస్తున్న సేతుబంధనంతో పోల్చారు భర్గు భజనంబునుబోలి నానాశోకలేఖా ఫలితంబై అశోకలేఖ అంటే అశోకవృక్ష పంతులు అలాగే శుభలేఖలు అని ఇంకొక అర్థం ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని శుభ ఫలితాలనిచ్చే ఈశ్వర భజనముతో పోల్చారు మరుని కోదండంబునుబోలే పున్నాగశిలీ అంటే సురపొన్నల చెట్లు శిలీముఖము అంటే తుమ్మెదలు పున్నాగశిలీముఖాలు అంటే పున్నాగపుష్పాల బాణాలు ఇవి మన్మధుని ధనుస్సు నుంచి వెలువడతాయి తుమ్మేదల జాంకారంతో ఆ చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని పూలబాణాలు కురిపించే మన్మధుని ధనుసుతో పోల్చరు నరసింహ రూపంబునుబోలే కేసర కరజ కాంతంబై కేసర అంటే పొన్న చెట్లు కరజ అంటే కానుగు చెట్లు కేసరాలు అంటే సింహం జూలు కరజ అంటే సింహం తాలూక ఈ చెట్లు కలిగిన నైమిశారణ్యాన్ని జూలు గోళ్లతో భయంకరంగా ఉండే నరసింహ రూపంతో పోల్చారు నాట్యరంగంబును బోలే నటనటి సుషిరాన్వితంబై నట అంటే దుండిగ చెట్లు నటీ అంటే దొండపోదులు సుషిర అంటే గువ్వగుతిక చెట్లు నటనటీ సుషిరములు అంటే నటీనటుల వాద్య విశేషాలు అని ఇంకో అర్థం ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ విధంగా ఉండే నాట్యరంగంతో పోల్చారు శైలజా నిటలంబునుబోలే చందనకర్పూర తిలకాలంకృతంబై చందన అంటే చందనవృక్షాలు కర్పూర అంటే కలిగొట్టు చెట్లు తిలక అంటే బొట్టుగు చెట్లు చందనకర్పూర తిలకాలు అంటే మంచిగంధము కర్పూర తిలకము ఈ చెట్లతో నిండిన నైమిసారణ్యాన్ని చందనకర్పూర తిలకాలంకృతమైన శైలజాదేవి అంటే పార్వతీదేవి ఫాలభాగంతో పోల్చారు వర్షాగమనంబునుబోలే ఇంద్రబాణాసన మేఘకరక కమనీయంబై ఇంద్ర అంటే మరువం మొక్కలు బాణ అంటే నల్లగోరింట ఆసన అంటే వేగిస మేఘ అంటే తుంగముస్తె మొక్కలు కరక అంటే దానిమ్మ చెట్లు ఇంద్రబాణ ఆసన మేఘ కరక అంటే ఇంద్రధనుస్సు మబ్బులు వడగండ్లు ఈ మొక్కలు కలిగిన నైమిసారణ్యం వర్షాగమన సమయంలో మనకి కనిపించే ఇంద్రధనుస్సు మేఘాలు వడగండ్లతో పోల్చారు నిగమంబును బోలే గాయత్రి విరాజితంబై గాయత్రి అంటే చండ్ర అలాగే గాయత్రి మహామంత్రం ఈ చెట్లు కలిగిన నైమిసారణ్యం యత్రీ మహామంత్రం కలిగిన వేదమువలే ఉంది మహాకావ్యంబునుబోలే సరళ మృదులత కలితంబై సరళ అంటే తెల్ల తెగడ చెట్లు మృదులత అంటే కోమలమైనటువంటి లతలు సరళ మృదులత అంటే సారణ్యము సౌకుమార్యము ఈ లతలు కలిగిన నైమిసారణ్యాన్ని సారణ్య సౌకుమార్యాలు మహాకావ్యంతో పోల్చారు ఆకులు కలిగిన ఆ నైమిసారణ్యాన్ని సుపర్ణుడు అనబడే గరుత్మంతుడు ఉండే వినతా నిలయంతో పోల్చారు వినత అనేది గరుత్మంతుని తల్లిపేరు అమరావతిపురంబునున్బోలే సుమనో లలితంబై సుమనస్ అంటే పుష్పములు సుమనస్ అనేది దేవతలకు కూడా ఒక పేరు పుష్పాలతో విరాజిల్లుతున్న నైమిషారణ్యాన్ని దేవతలు కొలువయున్న అమరావతిపురంతో పోల్చారు కైటభోద్యోగంబునున్బోలే మధుమానితంబై మధువు అంటే పువ్వులలోని మకరంధము మధువు అంటే మధుడు అనే ఒక రాక్షసుడు మకరందం కలిగిన పువ్వులతో నిండి ఉన్న నైమిసారణ్యాన్ని మధువు అనే రాక్షసుడు ఉండే కైటభుడు అనే వాని కొలువుతో పోల్చరు పురుషోత్తమ సేవనంబునుబోలే అంటే అమృతఫలము అంటే మోక్షఫలాన్ని ఇచ్చేది అని కూడా ఇంకో అర్థం మధురమైన పండ్లనిచ్చే చెట్లు కలిగిన ఆ నైమిసారణ్యాన్ని మోక్షఫలాన్ని ప్రసాదించే పురుషోత్తమ సేవతో పోల్చారు ధనంజయ సమీకంబును బోలేగము అంటే ఆకాశమంతా కమ్మిన పుప్పొడి కలది అలాగే ఇంకో అర్థం ఆకాశము నిండా కమ్మిన దుమారం కలది అని ఇంకొక అర్థం ఆ విధంగా పుప్పొడిని వెదజల్లే చెట్లు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ విధంగా దుమ్ము రేపుతున్న ధనంజయని యుద్ధంతో పోల్చారు వైకుంఠపురంబునున్బోలే ఖడ్గపుండరీక విలసి ఖడ్గపుక ఖడ్గమంటే ఖడ్గమృగం అంటే సింహము అదేవిధంగా ఖడ్గం అంటే నందకం అనే పేరుగల శ్రీహరి ఖడ్గం పుండరీకుడనేవాడు శ్రీహరి యొక్క భక్తుడు ఆ జంతువులు కలిగిన నైమిసారణ్యాన్ని ఖడ్గము పుండరీకుడు కొలువైయుండే వైకుంఠపురంతో పోల్చారు నందఘోషంబునుబోలే కృష్ణసార సుందరంబై కృష్ణసారము అంటే నల్లజింకృష్ణ శ్రీకృష్ణుని శక్తి ఆ జంతువులు కలిగిన నైమిసారణ్యాన్ని శ్రీకృష్ణ శక్తిని కలిగిన నందఘోషముతో పోల్చారు లంకా రామ రామమహిషీ వంచక సమంచి అంటే దుప్పులు వంచకములు అంటే నక్కలు రామమహిషి వంచకము అంటే శ్రీరాముని పత్ని మోసగించిన రావణుడు ఈ జంతువులు కలిగిన నైమిశారణ్యాన్ని రావణాసురుడి రాజ్యమైన లంకానగరంతో పోల్చారు సుగ్రీవ సైన్యంబునున్బోలే గజగవయ శరభ శోభితంబై గజ అంటే ఏనుగులు గవయము అంటే గురుపోతులు శరభము అంటే శరభమృగం గజుడు గవయుడు శరభుడు అనేవారు సుగ్రీవుని సైన్యంలో గల వాన సేనాపతులు ఈ జంతువులు కలిగిన నైమిసారణ్యాన్ని ఆ వానరయోధులు కలిగిన సుగ్రీవ సైన్యంతో పోల్చారు నారాయణస్థానంబునుబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై నీలకంఠ అంటే నెమళ్ళు హంస అంటే హంసలు కౌశిక అంటే గుడ్లగోబలు భరద్వాజ అంటే ఏట్రింత పెట్టలు తిత్తిరి అంటే తీతువు పెట్ట నీలకంఠుడంటే శివుడు హంస అంటే సూర్యుడు కౌశిక అంటే ఇంద్రుడు భరద్వాజ్ అంటే భరద్వాజ మహర్షి తిత్తిరి అంటే తైత్తిరియోపనిషత్తు ఈ పక్షుల కిలకిల నిండిన నైమిసారణ్యాన్ని ఆ మహర్షులు కొలువయున్న నారాయణస్థానంతో పోల్చారు మహాభారతంబు నుంబోలేకచక్ర బకంకార్తరాష్ట్ర శకుని నకుల సంచార సళితంబై ఏకచక్ర అంటే శ్రేష్టమైన చక్రవాక పక్షులు బక అంటే కొంగలు ధార్తరాష్ట్ర అంటే రాబందులు శకుని అంటే హంసలు నకుల అంటే పిచ్చుకలు ఇంకో అర్థం ఏకచక్ర అంటే ఏకచక్రపురం బక అంటే బకాసురుడనే రాక్షసుడు ధార్తరాష్ట్ర అంటే శకుని అంటే మామ నకుల అంటే నకులుడు ఈ పక్షులతో నిండియున్న నైమిసారణ్యాన్ని ఆ కౌరవ ప్రముఖులను కలిగిన మహాభారతంతో పోల్చారు సూర్యరథంబునుబోలేరువాహము అంటే మంచి జలప్రవాహాలు కలది ఉంటే మేలుజాతి గుర్రాలు కలిగినది అని ఇంకో అర్థం ప్రవహించే నైమిసారణ్యాన్ని మేలుజాతి అశ్వాలులాగే సూర్యరథంతో పోల్చారు జలదకాల సంధ్యాముహూర్తంబునుబోలేతాతి సౌమనస్యంబైతి సౌమనస్యము అంటే అనేకములైన జాజిపువ్వులు కలిగినది అని ఒకర్ధము మిక్కిలి విశాలమైన జాతీయ సౌహార్ధం కలది అని ఇంకొకర్ధం అటువంటి పుష్పాలు కలిగిన నైమిసారణ్యాన్ని వర్షాగమన కాలంలోని సంధ్యాముహూర్తంతో పోల్చారు ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో లతలతో మృగాలతో పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణుక్షేత్రమైన ఆ నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులు సురలోకవంద్యుడైన శ్రీహరి సన్నిధి కోరిన వారై వెయ్యి సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై